వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఎందుకని సృష్టి నియమాలను మార్పు చేసే శక్తి లౌకిక వ్యవహారానికి లేదు ఏమండి ఇంతకీ ఎంబీబీఎస్ సీట్ ఎంతండి కోటి రూపాయలు అయితే ఇస్తానండి కోటి రూపాయలు ఒక ఎంబీబీఎస్ సీటు మరి సూపర్ స్పెషాలిటీ ఇంకా పైన ఇంకా పైన మరి ఈనాటి మాటలు ఇలా వినపడతాం ఈనాటి మాటలు ఇలా వినపడుతున్నాయి అంటే కారణం ఎవరు మనవులే కదా దేవుడిని కారణం అని చెప్పవచ్చా దేవుడు వంద సంవత్సరాల కూడా దేవుడే వెయ్యి సంవత్సరాల కూడా దేవుడే నాలుగు బిలియన్ల సంవత్సరాల ఏదో సృష్టి జరిగిందని వాళ్ళు లెక్క అప్పుడు కూడా దేవుడు దేవుడే ఈశ్వరుడు ఈశ్వరుడే ఈశ్వరుడిలో ఏ మార్పు రాలేదు పారమార్థిక ధర్మం మారదు దీనికి ధర్మ సూక్ష్మం అని పేరు లౌకిక ధర్మానికి ధర్మం అని ధర్మానికి ధర్మ సూక్ష్మం అని అంటే అర్థమేమిటి దేని చేత ఈశ్వరుడు నీకు తెలియబడతాడు దేని చేత సృష్టి నియమాలకు సంబంధించిన జ్ఞానం నీకు లభిస్తుందో అటువంటి ధర్మాచరణకు ధర్మ సూక్ష్మం అని నీకు సృష్టి నియమాలకు సంబంధించిన జ్ఞానం వస్తుంది ఈశ్వరీయమైన జ్ఞానం వస్తుంది ధర్మ సూక్ష్మాలను ఆచరించడం ద్వారా కాబట్టి కర్మ యొక్క వ్యవహారం ఈ రెండింటి మధ్య ఉంటుంది లౌకిక ధర్మం పారమార్థిక సరే జ్ఞానం అంటే ఏమిటండి మరి ఈ రెండింటినీ కాదంటుంది ధర్మాతీతం మూడో మెట్టు ధర్మము ధర్మ సూక్ష్మము ధర్మాతీతం ఈ ధర్మాతీత స్థితిలో ఏదైతే తెలియబడుతుందో బోధించబడుతుందో ఆచరించబడుతుందో అది జ్ఞాన మార్గం దానిని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేకపోతే వ్యవహారంలో అంత తికమకబడిపోయే అవకాశం గురువు ఎందుకు కావాల్సి వచ్చాడు ఇప్పుడు లౌకికంలో ధర్మాచరణ బోధించే వాళ్ళు దాంట్లో నుంచి పారమార్థిక ధర్మాన్ని బోధించే ధర్మ సమక్షమం బోధించే వాళ్ళు గురువులే ధర్మాతీతమై ఉన్నటువంటి ఆత్మ విచారణ బోధించే వాళ్ళు కూడా గురువులే గుర్తుపెట్టుకోవాలి వీళ్ళందరినీ గురువులనే అంటారు కాకపోతే స్థాయి భేదం అలాగే నిర్ణయంలో కూడా స్థాయి భేదం మనం ఏమంటాం చూడండి ఒక ఆయన ధర్మంతో జీవించాడు అనుకోండి ధర్మ ఆత్ముడని పుణ్య కార్యక్రమాలతో జీవించామనుకోండి పుణ్యాత్ముడని దుర్జన సహవాసంతో జీవించాడు అనుకోండి అప్పుడు పాపాత్ముడీ ఇలాగా ఆత్మ శబ్దాన్ని అన్నిటికీ జోడిస్తాం జాగ్రత్తగా గమనిస్తే ఆత్మ అంటే నేనే కదా నాయమాత్మ బలహీనైన లభ్యతే అని పరమాత్మ సాంఖ్యయోగంలోనే మొదట్లోనే చెప్పాడు భగవద్గీతలో ఎందుకని చెప్పాడు ఆయన వ్యవహారానికి లొంగేటటువంటిది బలహీనత హారానికి లొంగడమే బలహీనత వేరింకేంది అనుకోవడమే బలహీనత వేరింకేంది నేను అలా అనుకున్నానండి అనేది నీ బలహీనత ఈ బలహీనతను పోగొట్టాలి ఇప్పుడు ఆత్మవిచారణ ద్వారా ఇంత విస్తారంగా ఎందుకు ఆత్మవిచారణ చెప్పబడుతోంది అంటే పైకి వెళ్ళిన తర్వాత బ్రహ్మానుసంధానం మహావాక్యాల దగ్గర ఇలా చెప్పబడదు పరబ్రహ్మ నిర్ణయం దగ్గర అసలే చెప్పబడదు ఇంకా దాని అవతల కేవలం ఆత్మ నిరసన కేవలం కేవల ఆత్మ నిర్ణయం కేవల ఆత్మ నిరసన ఆ పైన అవే ఉంటాయి ఇది అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అసలు చెప్పడానికి అవకాశం ఏది మౌనవ్యాఖ్య మరి ఉపదేశాలన్నీ ఎక్కడి నుంచి ఎక్కడికండి అంటే ఆత్మనిష్టని బ్రహ్మనిష్టని పరబ్రహ్మ నిర్ణయాన్ని కలిగించే వరకే ఉపదేశాలు మిగిలినవి ఇంకేమీ లేవు ఆ దాని అవతలంతా మౌన వ్యాఖ్యగా జరగవలసిందే తప్ప శవిలో మంత్రం చెప్పే అవకాశం లేదు చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలన్నమాట ధర్మానికి సంబంధించిన వ్యవహారాన్ని ధర్మ సూక్ష్మానికి సంబంధించిన వ్యవహారాన్ని ధర్మాతీతానికి సంబంధించిన వ్యవహారాన్ని చాలా జాగ్రత్తగా ఈ విభజనని తెలుసుకోవాలి ఏమండి ఇంతకీ భార్య భర్తగా వ్యవహరించడం ధర్మమా సూక్ష్మమా ధర్మాతీతమా ఒక పరిశీలన చేద్దాం తెలిసిపోతున్నాం మరి భార్యాభర్తగా అందరికీ తెలిసినటువంటి పాత్రోజితమైన ధర్మమే కదా ప్రజాపత్య ధర్మం తాను తన భార్య తన పిల్లలు ఇంతవరకు మాత్రమే ఆలోచిస్తూ ఉంటుంది మానవ జీవితంలో ఇరవై గంటలలో ఎక్కువ భాగం దేని దృష్టి పెట్టాడు ఇంతే ఈ అంబరిల్లా ఇంత చిన్నది ఈ ఒడుగు ఇంత చిన్నది ఇంతవరకే ఆలోచిస్తే ఏమయ్యాడు నేను నా సంసారం ఇంతవరకే నేను ఆలోచించాలా ఇంకేమైనా ఆలోచించాల ఇంకేమైనా ఆలోచించాలండి అంటే ఏమయ్యాడు ఎవరు చేర్చుకున్నావు నా సంసారం అన్న విస్తృతిని పెంచాడు అంటే అర్థమేంటి మా అమ్మగారు మా నాన్నగారు మా భార్య గారు అమ్మగారు భార్య గారు నాన్నగారు వాళ్ళ అక్కయ్యలు వాళ్ల చెల్లెళ్ళు వీళ్ళ అక్కయ్యలు వీళ్ళ చెల్లెళ్ళు వీళ్ళ అన్నలు వీళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ అన్నలు